ప్రైజ్ ద లాడ్ అందరికీ ఈరోజు ఫ్రైడే మన వర్షిప్ అవర్ ఆన్ టీమ్స్ స్కైప్ టీమ్స్ పైన ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఏసు యొక్క పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం మనము ప్రార్థన ప్రారంభించుకుందాం ప్రభుకు మహిమకరంగా జరిగినట్లు ప్రతి ఒక్కరు కూడా మీ స్వంత ప్రార్థనలో కూడా ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి మన మధ్యన రాజు బ్రదర్ జాన్ బ్రదర్ ఉన్నారు జాన్ బ్రదర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా జాన్ బ్రదర్ చేస్తారు చేయండి సరే సరే సోతుంది వాగొప్పి వానికి చేస్తుంది మేము కూడుకున్నాం వచ్చిన పదకొండు దర్శించి మాట్లాడి రజా ఎవరికి అవసరాలు ఉన్నాయి సోవ్వ ప్రతి అవసరాలని మేము తీర్చండి ముఖ్యంగా శ్రోవా పథకం నడిపి దండి సోవా అనేక మందిని రక్షించాలే సో మీరే సాయం ఇచ్చండి ప్రతి ఒక్కరు మీరు వాటిని బయలుపరచండి ఇసు అందరూ శక్తి మేము గయించాలా దాన్ని పట్టుకొని నిలవలి శుభావా అనేక మేము సిద్ధపరచాలా మీరే మాకు సాయం తెచ్చండి దేవా ఇంతమంది ఇది కూడా వాళ్ళకి మేము చేయాలా దేవా మీరే మాకు సాయం చేయండి మాకు తొడుదాలు ఇచ్చువా గొప్ప దేవానికి వందలా చేసినాం మీ యొక్క సాక్షి మేము అనేది పంచుకోవాలా మీరే మాకు ఇక్కడ మీటింగ్ మేము మైంపొందండి దర్శించి మాట్లాడండి రజా ప్రతి ఒక్కరిని సేవ చేయాలా ప్రతి ఇక్కడి ముయ్యాలి శుభ మీరు సాయం చేసి కౌశ్ర తీర్చండి విడుదల తెచ్చండి ఎవరు వాక్యం పడిపో వాక్యం పడిపోవడానికి వీలు లేదు స్థిరంగా ఉండాలి శోభ మీరే సాయం చేయండి నీకు రాజాన్ని స్థిరంగా కట్టులాగిన మీరే సాయం తెచ్చేసి ఇవా గొప్పది అనుకుందా చేసినా ఇంకో వచ్చిన ప్రతి ఒక్క నీ నుంచి ఆశించి ప్రతి ఒక్క నీకు బలంగా వాడుకుని ఒకచ్చుకోమని ప్రవర్శం తండ్రి పాట పాడండి అభిషేకం చేసింది అత్తరితో ఎయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో ఎయ్యను కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన అతి ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన అతని ఆరాధన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఎయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను తరుతో ఏ సయ్యను సింహాలనులను మోసింది నీ వాక్యం దాని ఏళ్ళు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం సింహాలనోలను మోసింది నీ వాక్యం దాని ఏళ్ళు విజయమునిచ్చింది నీ వాక్యం అల్లేలుయా అల్లేలుయా Ha ah, ha hallelujah aradhana aradhana admi aradhana hallelujah hallelujah లుయా ఆరదన ఆరాధన ఆత్మీయారధనా ఆ భోజన పంతిలో సిమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ శయ్యను ఆ భోజన పంక్తిలో సింహోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ ఏ బేజు ప్రార్థనకు విజయముని చిందినీ వాక్యం ఇస్తేరు ప్రార్థనకు విజయముని చిందినీ వాక్యం ఏ బేజు ప్రార్థనకు విజయముని చిందినీ వాక్యం ఇస్తేరు ప్రార్థనకు విజయముని చిందినీ వాక్యం హల్లేలుయా హల్లేలుయా ఆహా హల్లేలుయా ఆరాధనా ఆరాధనా आत्मिया आराधना हालेलुया हालेलुया हा हा हा हालेलुया आराधना आराधना ఆత్మీయారాధనా ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను అక్క ప్రేజ్ అక్క థ్యాంక్ యూ అక్క ప్రేజ్ లోస్టర్ థ్యాంక్ యూ ఏసు క్రీస్తు యొక్క మహాకృపను బట్టి మనము ఈ వారాంతంకు వచ్చినాము ఈ రోజు మన మధ్యలో ప్రియాంక సిస్టర్ వాక్యము షేర్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు సిస్టర్ ప్రేజ్ ద లార్డ్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా పరిశుద్ధం మీకే వేళది వందల కృతజ్ఞతలు ప్రభా ఏదైనా ప్రభావ ఖర్చు కాపాడి నీరెక్కల కింద దాచిపరిచిన విధానం అంతట కూడా నేను మీకే వేళది వందల కృతజ్ఞతలు ప్రభా ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి నేను ఆరాధించుకుంటున్న ప్రభ మా ఆరాధనంతట్లో ప్రభా మీరు తోడు ఉండమని అడుగుతున్నాను ప్రభా వినిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకొని ప్రభా దాని జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పుట్టింది స్వస్థపరిచని ప్రభా ఇంకా రానున్న వారిని నా నోటి మాటలందరూ మీరు తోడుగా ఉండమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా అని తండ్రి ఏపు గ్రంథము మొదటి అధ్యాయము ఏబు అందము మొదటి అధ్యాయం చేసుకుందాము పూజ దేశం అందు యోగు అను ఒక మనుషుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని అందు భయమ భక్తి కలిగి ఉండెను చెడుతనమును విసర్జించి న్యాయముగా ఉండెను అతనికి ఏడుగురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు ఉండేరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఐదు వందల జతల ఇడ్లు ఐదు వందల ఆడు గాడిదలు మళ్ళీ బహుమంది అతనికి పనివారు కా పనివారు ఆస్తిగా కలిగి ఉండేను గనుక అతడు తూర్పు దేశమందు గొప్ప జనులందరిలో గొప్పవాడుగా ఉండేను గొప్పవాడుగా అంటే ఇప్పుడు మన గ్రూప్ మనందరికంటే గొప్పవాడు చంద్రశేఖర్ అంటే ఎక్కువ మనకంటే ఎక్కువ ఫోర్ ఫైవ్ అవర్స్ ప్రేర్ నైట్ లో గడుపుతూ ఉంటాడు అంటే మనకంటే ఎక్కువ ఎట్లా తెలుసో అట్లా తూర్పు దేశం ఇతను చాలా గొప్పవాడిగా ఉండేను ఇప్పుడు మన కన్నా చాలా గొప్పవాడు అట్లా అయితే అతని కుమారులందరూ ఆ అలా రోజుకొక్కళ్ళు ఏం పండుగ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఏడుగురు కుమారులు ఉంటారు కదా ఆయనకి రోజుకొక్కరు రోజుకొక్కల పండుగ చేసుకుంటూ ఉంటే ముగ్గురు అక్క చెల్లని పిలుస్తూ ఉంటారు వాళ్ళ వచ్చి వాళ్ళతో కలిసి అన్నపానములు పుచ్చుకొని ఉంటారు అయితే రోజు అట్ల పుచ్చుకుంటే వాళ్ళ తండ్రి వస్తాడు తండ్రి వచ్చి ఏగు వచ్చి అన్నపానములు పుచ్చుకొని మళ్ళా దేవుణ్ణి వాళ్ళ హృదయంలో ఎక్కడ దూషిస్తారో చెడుగా ఎక్కడ మాటలు అంటారేమో అని చెప్పేసి వాళ్ళ వస్తాడు వచ్చి వాళ్ళని పవిత్రపరుస్తాడు వాళ్ళ హృదయంలో చెడుగా ఎక్కడ దూషిస్తారేమో అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి పవిత్రపరుస్తాడు పవిత్రపరిచి అరుణోదయంన లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం అంటే ఉదయకాలం కాకముందే వాళ్ళకి లేచి ఒక ఏడుగురు ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళని నిమిత్తం వాళ్ళకి రోజుకొక్కళ్ళని కూర్చి దహన బలి అయితే రోజు అట్ల చేస్తూ ఉంటాడు అయితే దేవదూతలు ఒక రోజు ఆయన దగ్గరికి వస్తారు వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చే సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సాతాన్ ఏం చేస్తుంది వాళ్ళ మధ్యలో దూరి వచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది వాళ్ళతో పాటు దేవదూతలతో పాటు ఏపు దగ్గరికి వస్తుంది అప్పుడు యోహోవా ఏమంటాడంటే నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు అని చెప్పేసి అంటాడు నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు అన్నప్పుడు అప్పుడు సాతాన్ ఏమంటదంటే నేను భూమి ఇటు అటు తిరుగులాడుచు సంచరిస్తూ ఉన్నా సంచరిస్తూ ఉంటా ఇప్పుడు సాతాను మనకు ఎవరిని ఎట్లా ఎక్కడికి దూరి ఎవరిని నాశనం చేద్దామా అని తిరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు దేవదూతలు వచ్చే సమయం బట్టి చూసి వాళ్ళ మధ్యలో దూరి యోగు దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు దేవుడు అడిగినప్పుడు అటు ఇటు తిరుగుతున్నాను నాకు సమయం దొరికింది వీళ్ళ మధ్యలో దూరి ఇక్కడికి వచ్చేసినా అని చెప్పేసి అపవాది దేవునితోని అప్పుడు ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తుంది యోహకు ప్రత్యుత్తరం ఇస్తుంది అందుకు యహోవ ఏమంటాడంటే నా సేవకుడైన యోగు నీకు తెలుసా అని చెప్పేసి ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించినావా అని చెప్పేసి ఆ దేవుడు అప్పుడు ఏమంటాడంటే యహోవా అతడు న్యా యథార్థవంతుడు న్యాయవంతుడుగా ఉంటాడు దేవుని అందు చాలా భయం భక్తి కలిగి ఉంటాడు న్యాయంగా ఉంటాడు చెడుతనమును విసర్జిస్తాడు అని చెప్పేసి అంటాడు అప్పుడు అపవాది ఏమంటదంటే దేవుడికి ఆయన ఊరికే మీదికి మాత్రమే ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి అపవాది యహోతని అంటది యహోతని అంటే అట్లా నువ్వు చూసినావా అని చెప్పేసి అంటాడు మళ్ళీ అపవాది ఏమంటారంటే ఆయనకి ఇంత ఆస్తుంది కదా ఇంత ఆస్తుంది ఇంతమంది పిల్లలు ఉన్నారు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఆయనకి ఏ నువ్వు మొత్తము ఆయనకి ఏం చేయకుండా చుట్టూ కంచవేసి పెట్టేసినావు నేను ఏం చేస్తా చెప్పేసి అపవాది యోహోత్ అని అంటది ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వెళ్తున్నాము వస్తున్నాము వెళ్ళేటప్పుడు ప్రేర్ చేసుకున్నామా చుట్టు కంచే వేసి కాపలాగా ఉంచు ప్రభు ఏ హాని కూడా మాకు జరగద్దు అని చెప్పేసి అప్పుడు మనం ప్రార్థన చేసుకుని వెళ్తుంటాం అట్లా యుహో ఆయన చుట్టూ కంచే వేసి కాపలా ఉంచుతాడు అయితే అపవాది అంటది నువ్వు వేసి కాపలాగా ఉంచినావు నేను ఎట్లా ఆయన నేను ఏం చేస్తా ఏం చెయ్యా అని చెప్పేసి అప్పుడు అంటది నీవు ఆయన నీకు అంత ప్రార్థిస్తాడు కాబట్టి ఆయనకు అంత ఆస్తి ఉంది కాబట్టి ఆయన ఆ ఆస్తి బహుగా విస్తరించి ఉంది అని చెప్పేసి అప్పుడు అంటది ఆయనను ఇప్పుడు చెయ్యి చాపి అతనికి అడుగు నీకేమన్నా ఇస్తాడేమో అని చెప్పేసి యహోవా యహోవా యహోవాకు సాతను అయితే అతడు ఏ బుతోనే ఏ గురించి ఏమంటదంటే అపవాది నువ్వేదన్నా ఆయనకు ఆశ అడుగు అప్పుడు ముఖం దింపుకుంటాడు నీ ఏదోటో దూషించి నిన్ను విడిచిపోతాడు చెప్పేసి అపవాది యోహో అప్పుడు యహో అతను అన్నప్పుడు యహో కాదు అని చెప్పేసి మళ్ళీ యోహో ఆయనకు ఇంత ఆస్తింది ఉంది కాబట్టి నువ్వు నేమ్ నాశనం చేయదు ఆయన ప్రాణం నువ్వు తీసుకుంటావు కాబట్టి ఆయనని ముట్టద్దు నువ్వు ఏం చెయ్యొద్దు నాశనం చెయ్యొద్దు అని చెప్పేసి ఏ హాని కూడా ఆయనకు చెయ్యొద్దు అని చెప్పేసి ఓహో ఆ సాతాన్కు సెలవియగా అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అపవాతాను వెళ్ళిపోతాడు ఆయన నిడిచిపెట్టేసి ఆయన సన్నిధి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఒక దినము ఏపు కుమారులు కుమార్తెలు తమ అంటే వాళ్ళ అన్న ఇంట్లో కూర్చొని అన్నపానములు ద్రాక్ష భోజనము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఒక దూత వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎద్దులు నాగలు దున్ను గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి అని చెప్పేసి అట్లాని పట్టుకొని పోయిరని చెప్పేసి అయితే వాళ్ళ కాపరి ఉంటాడు అట్లా మేసే కాపరి ఉంటాడు అయితే ఆయన కాపర్ వచ్చి యోబుతో అంటాడు అవన్నీ వాళ్ళు పట్టుకుపోయి కాబట్టి నేను అక్కడ ఇవి చెప్పడానికి నేను అక్కడి నుంచి ఒక్కని తప్పించుకొని వచ్చిన ఇవన్నీ వీళ్ళు తీసుకుపోయారు అని చెప్పేసి ఇవ్వబోతోని అంటూ ఉంటాడు అంటూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంకొకళ్ళ ఇంకొక కాపురు వస్తాడు ఖడ్గంతో పని చేసి జరిగిన తెలుసుకొని నేను అన్ని తెలుసుకొని నీకు చెప్పనికే ఉరికొచ్చినా అని చెప్పేసి అన్నప్పుడు ఇంకొకడు వచ్చి ఏమంటాడంటే కొంచెం కొంచెము దేవుడు ఇచ్చింది కదా ఆయన చెప్పేసి అని అంటాడు అప్పుడు ఇంకొకడు వచ్చి అంటే ఇంకా మాటలాడుచుండగా దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెల మీద పడ్డది గొర్రెల మీద పడి వాటిని తగలబెట్టి కాల్పోయినాయి అవి ఇట్లా నిరిచబెట్టి ఇట్లయిందని చెప్పేసి నేను నీకు చెప్పనీకి వచ్చిన ఇంకొక కాపుర్ వస్తాడు గొర్రెల కాపురొచ్చి ఆయనతో చెప్పుతూ ఉంటాడు చెప్పుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక కాపురొచ్చి ఏమంటాడంటే ఆయనతో మాటలాడుచుండగా ఇంకొక కాపుర వస్తాడు వచ్చినప్పుడు కల్దీవులు మూడు సమూహములుగా వచ్చి ఒంట మీద పడి వాటిని తీసుకుపోయి కడ్గంతో చంపేసిండ్రీ చంపేశర్రు నేను పరిగెత్తుకొని వచ్చినవి తీసుకుపోయారు వంటెలు తీసుకుపోయారు అని నేను చెప్పనీకు వచ్చిన అవుతుంది మళ్ళీ ఇంకొక ఒంటెల్లో కాపురే వస్తాడు వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు మళ్ళా ఇంకోసారి వాళ్ళు చేస్తారంటే అన్నలు వాళ్ళ ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వాళ్ళు అన్నపానం చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నప్పుడు పెద్ద సుడిగాలు సుడిగాలి వచ్చి అరణ్య మార్గముగా వచ్చి నాలుగు దిక్కుల ఆ ఇల్లు మీద పడింది ఆ ఇల్లు మీద పడి ఆ యువనులందరూ నీ పిల్లలందరూ కాలిపోయిండ్రు అని చెప్పేసి అంటాడు కాలిపోయినని చెప్పేసి ఇంకొక కాపరి ఉరికి వచ్చాయనేసరికంటే అప్పుడు యోగులేసి ఆయన బట్టలు చింపేసుకుంటాడు బట్టలు చింపేసుకొని తల కొరిగించుకుంటాడు తల కొరిగించుకొని స్పష్టంగా పడి నమస్కారం చేస్తాడు దేవునికి అయితే నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినా దిగంబరిగానే పోతాను అని చెప్పేసి అంటాడు దిగంబరిగానే వచ్చినా దిగంబరిగానే వెళ్ళదను యహోవా ఇచ్చిండు యహోవా తీసుకున్నాడు అని చెప్పేసి తీసుకొని పోయిండు చెప్పేసి అంటాడు అంటే మళ్ళా యహో కోపబడడు ఇగా ఇచ్చినావు అని చెప్పేసి దేవుని మీద యోబు కోపబడడు యోహో నా మమ్మకు స్థుతి కలుగును గాక అని చెప్పేసి ఇంకా ఆయన ఆయన చెప్తూ ఉంటాడు ఏ సంగతిలోనైనా ఏ విషయంలోనైనా దేవుడు నాకు మోసం చెయ్యలేదు మోసం చెయ్యలేడు కనుక నేను ఏ పాపం చేయలేడు దేవుడు నాకు కూడా అసలు అన్యాయం చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మళ్ళీ దేవదూతలు ఆయన సన్నిధికి వస్తారు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తా అంటే అపవాది మళ్ళీ మళ్ళా వచ్చేసి అక్కడది అక్కడికి వచ్చినప్పుడు మళ్ళా ఏహోవా మళ్ళా అంటాడు నువ్వే మళ్ళీ వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ అపవాదితో అంటాడు అపవాదితో అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని అంటాడు అన్నప్పుడు మళ్ళీ ఏమంటదంటే అపవాది నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తున్నా సంచరిస్తూ మళ్ళీ వాళ్ళ మధ్యలో దూరం వచ్చేసినా అని చెప్పేసి మళ్ళీ అపవాది దేవుడికి అదే సమాధానం చెప్తుంది అప్పుడు మళ్ళా యూహోవా ఏమంటాడంటే సేవకుడు అన్న యోపు గురించి నువ్వు విన్నావా అనే గురించి ఆలోచించినావా అని చెప్పేసి మళ్ళీ శాతంతో మళ్ళీ ఒకసారి అంటాడు ఆయనే మల్లి యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటాడు చెడుతనం అస్సలు చెయ్యడు అని చెప్పేసి భూమి మీద ఆయన కంటే గొప్పవారు లేరు అని చెప్పేసి అపవాది చర్మం కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరిచ్చను కదా అని అప్పుడు ఇంకొకసారి చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతడు నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోతాడు నువ్వు చేయి చాపి నీ నువ్వు ఆయన కాస్తిని నువ్వు అడుగు అని సాతాను యుహోతను అంటది ఏబు కడుగు ఏక అడిగినప్పుడు నువ్వు చేయి చాపి ఇవన్నీ అడుగు అంటే నీ ముఖం దింపు ఆయన ఇయ్యాడు నువ్వు నువ్వు ఇచ్చినావు మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి ముఖం దింపుకొని పోతాడు ఆ అని చెప్పేసి సాతాను యుహోతన అంటది అందుకు అతడు నా వశం నీ వశమును ఉన్నాడు మళ్ళీ ఒకసారి ఆయన ప్రాణమును నువ్వేం ముట్టవద్దు అని చెప్పేసి అంటాడు కాబట్టి అపవాది ఇహోవ సన్నిధి నుండి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇక ఆయనను ముట్టద్దు ఏం చెయ్యొద్దు చెప్పేసి అన్నప్పుడు వెళ్ళిపోతాడు అతను అరికాల మొదలుక నడి నెత్తి వరకు బాధ గల కురుపులతోని నెత్తి వరకు బాధ గల ఉంటాడు ఒళ్ళు మొత్తం గగ్గులో పురుచుకొని అది ఒక చిల్ల తీసుకొని బూర్దల కూసుకొని గోక్కుంటూ ఉంటాడు గోకుంటు ఉన్నప్పుడు అట్లని కూర్చుంటే అతని భార్య వస్తుంది భార్య వచ్చి నీకు ఏము న్యాయం జరిగింది నీకేం న్యాయం జరగలేదు కదా ఇంకా నువ్వు ఎట్లా ఉంటావు దేవుని దూషించు దూషించి నువ్వు చనిపో అని చెప్పేసి అని నీకేం న్యాయం నువ్వు ఇట్లా చేసినావు అన్ని ఇచ్చిండు అన్ని తీసుకోపోయిండు ఇంకా నీకేం జరిగింది మళ్ళీ నువ్వు ఇట్లా కురుపులతో నిండిపోయినావు కాబట్టి నీకేం న్యాయం చేస్తలేడు కదా దేవుడు ఎందుకు ఆయన తిట్టి చనిపో అని చెప్పేసి అని చనిపో అంటే అందుకు యోగ అంటాడు అంటే మూర్ఖురాలుగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అలా భార్యకు యోగు అంటాడు మనము దేవుని వలన మేలు అనుభవించినాం కీడు ఎప్పుడు కూడా అనుభవించలేదు అని చెప్పేసి అంటాడు ఈ సంగతులలో ఏ విషయం ఏ విషయంలోనైనా దేవుడు నాకు మేలు చేసింది కాబట్టి కీడు ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి యోగు అలా భార్యతో చెప్తా చెప్తాడు నోట్ నోటి మాటతోనే ఆయన నాకు పాపం చేయలేడు దేవుడు అని చెప్పేసి ఆయన అని అంటాడు అప్పుడు ఆయనకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాడు ముగ్గురు ఫ్రెండ్స్ ఆయన ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకొని ఆయనని మాట్లాడడానికి వస్తూ ఉంటారు వచ్చి ఆయనను చూసి ఆపదలను ఆయన అయ్యో ఆపదలు ఉన్నాడు కదా ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి ఆయనతో కలిసి పాపం బాధ ఇట్లా బాధపడుతుండని చెప్పేసి వాళ్ళు ఏడుస్తారు కొద్దిసేపు ఏడ్చి మళ్ళా ఆయనని ఓదార్చి ఓదార్చిపోతారు ఓదార్చిపోయి మళ్ళా ఆలోచిస్తారు ఆలోచించి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు వెళ్ళి ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి దూరంగా నిలబడతారు నిలబడి కన్నులైతే చూసినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు కన్నులెత్తి దూలి చల్లుకొని ఎలుగెత్తి ఏడుస్తారు పాపం చేసేది కదా అని వాళ్ళు కూడా బాధపడతారు బాధపడి ఆ ఆకాశం వైపు యహవా ఏమనే సహాయం చేస్తాడా అని చెప్పేసి వాళ్ళు అటు కన్నులెత్తి ఏడుస్తూ ఉంటారు ఆయన వాళ్ళకి ఎంతో బాధ కలుగుతూ ఉంటది ఒక్క మాట అయినా పలుకాక రెయి ఏడు దినములు ఆయనతో వాళ్ళు వారం రోజులు ఆయనతోనే కూర్చుండి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నప్పుడు మనకు ఏది మనము దేవుని దూషించద్దు మనము ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన తీసుకుపోతాడు అని చెప్పేసి అంటూ ఉంటాము కానీ అది ఎప్పుడు ఎలా జరగాల్సి ఉంటదో కానీ మనకి ఇచ్చింది కాబట్టి మనము ఆయన దూషి దూషించద్దు ఏ విషయంలోనైనా ఆయన మనకు మేల్ చేస్తూ ఉంటాడు కాబట్టి కీడు ఎప్పటికీ చేయడు ఆయన ఇస్తాడు ఆయన ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోతాడు కానీ మనము ఇచ్చింది కదా తీసుకెళ్ళిండు కదా అని చెప్పేసి ఆయనను ఎప్పుడు కూడా దూషించకుండా మనం ప్రార్థనలో ఉండాలి ఆయన నాకు ఎప్పుడు మెయిల్ చేసే ఇతరులకు చెప్పుకుంటూ ఉండాలి నాకు మెయిల్ చేసిండు కీడు చెయ్యలేడు కదా అని చెప్పేసి చెప్తూ ఉండాలి ప్రియాంక సిస్టర్ ప్రార్థన చేయండి పరిశుభ్ర మీకే వేలాది వందల కృతజ్ఞతలు ప్రభా నేనేం చెప్పినావా మీకు తెలిసినాయన ఈ చిన్న వాక్యంలో ప్రభా తప్పులుంట క్షమించమని అడుగుతున్నాను ప్రభా నా నోటి మాటలేందు మీరు తోడు కింద పట్టు తోడుండి మెయిల్ చేసినందుకు ప్రభా మీకే వేళ వందల ఇక్కడ గ్రూప్ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభా ఏ ఏ విషయంలోనైనా మాకు మెయిల్ చేస్తావు కానీ కీడు చేయకుండా ప్రభా ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కాపాడి ప్రతి విషయంలో మాకు కాపాడుతా ప్రభా ప్రతి విషయంలో మాకు తోడుండవు ప్రభా ప్రతి ఒక్క బిడ్డని కాపాడి ప్రతి ఒక్క బిడ్డకి మెయిల్ చేయమని ఏసుక్రీస్తు నామ్లు అడిగి తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ్రదర్నియల్ బ్రదర్ మీరు జనరల్ అన్ని సమస్యల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి మనకు టైం ఉంది మీరు అన్ని సమస్యల కొరకు ప్రార్థన చేయండి రోగుల కొరకు పడిపోయిన సేవకుల కొరకు మన రాష్ట్రం కొరకు మన కుటుంబం టీమ్స్ కొరకు మీకు జ్ఞాపకం వరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి స్తోత్రం పరిశుద్ధమైన పరిశుద్ధ గరమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన సర్వసృష్టికర్త మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి దినమంత కాచి కాపాడి మీకు ప్రభాద్రపరిచిన దేవ నాయనా మరి మామలనికల సజీవ లెక్కలు బట్టి ఆయన మీ నామాన్ని గణపరచుడికి ఇచ్చిన బట్టి మీ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు నాయన ఎవరికి లేని యోగ్యత మాకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా తండ్రి ప్రభా ఈ లోకంలో నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి మనుషులు ఎవరు నమ్మదగిన వారు బాబా నీ నామమును బట్టి ప్రార్థిస్తుంటున్నాం నాయన వాక్యం ధర మాతో మాట్లాడిన దేవ మీ పరిశుద్ధ నామానికే స్థుతులు నాయన తండ్రి నిన్ను నమ్ముకున్నవాడు ఎప్పుడు నా తండ్రి మరి సిగ్గుపడ్డాడు అవును ప్రభువా నాయన మరి యోగకొచ్చిన ఆ కష్టము ప్రభు మాకు నా తండ్రి మాతో మాట్లాడవు అందును బట్టి స్తోత్రం అలాంటి విశ్వాసము ప్రతి ఒక్కరు కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగా నా తండ్రి లోకంలో జరుగుతున్న ఈ విపత్తును ప్రభావా మీరే మరి దృష్టించి చూడమని ప్రార్థిస్తుంటున్నాం రాజ్యం మీదికి రాజ్యము నా తండ్రి జనం మీదికి జనము లేస్తూ ఉంటున్నారు ప్రభా మరి అక్కడక్కడ భూకంపాలు కరువులు జరుగుతూ ఉంటున్నాయి ప్రభా మీరే చూడండి మీరే నా తండ్రి మొదట చెప్పారు నా తండ్రి మరి నా రాకడకు సూచనలు ఇవే అని అన్నారు ప్రభా మేము అంత్య దిన ఉంటున్నాం ప్రభా ఈ లోకం ఎప్పుడు గతించిపోతుందో తెలియని విధంలో ఉన్నాం ప్రభా నా తండ్రి అక్రమ విస్తరించి అనేకుల ప్రేమలు చలారిపోతున్నాయి నాయన ప్రభావ మీకు స్తోత్రాలు మరి ప్రేమను ప్రతి ఒక్కరు కుట్టించండి అందుకనే నువ్వు ప్రేమ మైడవై ప్రేమ చూపినవుతండి కానీ మనుషులు నీ ప్రేమను అర్థం చేసుకోలేని జీవితాలు జీవిస్తుంటున్నారు ప్రభా నైనా మరియు కలువరి సిల్వలు మా కొరకు మీరు కాల్చిన రక్తాన్ని ప్రభా మీ త్యాగాన్ని ప్రభావ ఎవరు చేయలేరు ప్రభా మా కొరకు మా తల్లిదండ్రుల కొరకు మా భార్య పిల్లల కొరకు మేము చేయలేము ప్రభా కానీ లోక పాపం నిమిత్తము నాయన నువ్వే కలువరి సిల్వలు మరి గొర్రెపిల్లవై తండ్రి భూమి ఆకాశము మధ్యలో వేలాడవు తండ్రి మీకు స్తోత్రం అందును బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము నాయన ప్రభు మరి లోకంలో ఉన్న ప్రధానులను మంత్రులను ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి శాంతి సమాధానంగా పాలించాలి ప్రభావ వారు కూడా నాయన నీ నామాన్ని తెలుసుకోవాలి ప్రభు అట్టి ధన్యత అనుగ్రహించండి రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఎలాంటి అలజడలు జరగడానికి వీల్లేదు ప్రభు నా తండ్రి ప్రమాదాల నుంచి తప్పించండి నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకున్నట్టు సహాయం అనుగ్రహించి మీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభు మీకు స్తోత్రం ఆయన ప్రభు మరి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన సిక్నెస్ రోగాలు వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు నా తండ్రి వారితో మాట్లాడండి నిజమైన దేవుడు ఏ సుప్రభేవాన్ని తెలుసుకుని రక్షణ పొందుటకు మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆయన ఈ యొక్క ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా ఆయన ప్రతి ఒక్కరు ఈ నామంలో ప్రభావ మోకాలు అంగి తండ్రి అటు ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు మీకు స్తోత్రం సేవకులు చేస్తున్న సేవను ప్రభా అది నా తండ్రి యదార్థమైన సేవను మరి నా తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభావ మరి చేస్తున్న పరిచర్యలు మీరే తోడయండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి అటు సేవ దార అనేక రక్షణ మార్గంలోకి నడిపించటకు మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభావ మీకు స్తోత్రం నా తల్లి తల్లిదండ్రుల మధ్య అనదముల మంది చెల్లల మధ్య ప్రేమలు పుట్టించండి ప్రభావా నా తండ్రి మరి ప్రేమనే అన్నిటికంటే బలమైనది అంటున్నావు తండ్రి అవును అయినా నీ ప్రేమధారనే ప్రపంచాన్ని పాపాన్ని గెలిచే అవునాయన మీకు వందనాలుగు స్తోత్రాలు ప్రభు అటు ప్రేమ కలిగి ఉండేటప్పుడు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వాక్యం ద్వారా హెచ్చరించండి ప్రతి ఒక్కరి జీవితాలలో మీ వెలుగు నింపండి ప్రభు అయినా మరి నా తండ్రి మనుషులను తృణీకరించే వారిగా ఉండకూడదు ప్రభావ ఒకరికంటే మీరు ఒకరు యోగ్యులుగా ఎంచుకోమని అన్నావు ప్రభావ అవును తండ్రి అటు ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అది పాటించాలి శివులతో విని విడిచిపెట్టడం కాదు తండ్రి మరి అటు ధన ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు నా తండ్రి మరి కేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ప్రభు మరి చేస్తున్న పరిచర్యలో నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆత్మ ప్రభు ఆత్మల భారం కలిగి ప్రత్యేకంగా ప్రభు నాయన సువార్త ప్రకటించినకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభు మీకు స్తోత్రం ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాల మా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఆయన ప్రభు నీకు నీ విడ మీకు ప్రతి ఒక్క వ్యతిరేకత వేసుక్రీస్తున్నా వాళ్ళు పాత్రల్లో బంధిస్తున్నాం తండ్రి మీరే మీ ఆత్మకార్యం జరిగించుకొని ప్రతి ఒక్క వ్యక్తి నాయన రక్షణ పొంది మీ నామానికి మహిమఘనత తెచ్చేదాగన సహాయం దయచేయండి ప్రభావ మరి యొక్క కేవీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అవసరాలను ఏసు క్రీస్తు నామంలో తీర్చండి మీకు వ్యతిరేకమైన పాపం మాలో ఒకవేళ ఏదున్నా ప్రభావ మేము తీసివేసుకోవాల ప్రభు ఆయన చేదు ముళ్ళు ఏదున్నా తీసివేయాల ప్రభు అతండి మీకు అనుకూలమైన జీవితాలను మేము జీవించలాగా సహాయం అనుగ్రహించండి ప్రభావ మీకు తగిన తెలుస్తోత్రుల స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రి కాల సమయంలో ప్రభు మరి అనేకలు నేను ఎరుగని వారి కొరకు ప్రభావం ప్రార్థిస్తుంటున్న వాళ్ళు కూడా రక్షణలోకి వచ్చినగా కానీ ప్రార్థిస్తున్నా ఉన్నాను అందరికీ మీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ ఆత్మ ద్వారా అభిషేకించండి సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మ ద్వారా నడిపించమని మీ నామానికి మేము కనతో ప్రభావాలు చెల్లిస్తూ వేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజులక అందరికి వందనాలు నేను కూడా ప్రార్థన చేస్తాను ఇంకా కొంచెం సమయం ఉంది మాకు తర్వాత నత్తాని పెద్ద మీరు క్లోజింగ్ ప్రేర్ చేయండి పరిశుద్ధుడవు మహాగణుడవు సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన ఏసయ్య ఈ రాత్రి కాల సమయం అందు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు చెలిస్తున్నాం నాయన యోగ్యుడు సమర్థుడు అయినటువంటి ప్రభ విషయంలో ప్రభ మాతో మీరు మాట్లాడిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ కష్ట నష్టాలను కూడా ప్రభన నీ మీద ఒక మాట కూడా మాట్లాడని ప్రభనతని నీకు కృతజ్ఞతలు చెల్లించినటువంటి ఆ భక్తుడి జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశం గురించి కూడా ప్రభ మేము ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి ఆ విధమైన ఓర్పును నేర్పును ప్రభ మాకు దయచేయండి ప్రభ ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ప్రభ నా తండ్రి శాతాను ఎన్ని బాణంలు వేసినా కూడా నా తండ్రి నీకు ప్రభా విధేయులుగా ఉండుటకు ప్రభ అన్నిటినీ ఓర్చుకునుటకు ప్రభ నా తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను కొరకై వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ నువ్వు జీవం గల దేవుడో నా తండ్రి ప్రపంచం అంతటా అక్కడ దుర్దినములు నా తండ్రి భయంకరమైన పరిస్థితులు వెళ్తున్న సమయంలో ప్రభ నా తండ్రి మాకు ఇచ్చిన సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి మాలోని దోషంలో క్షమించండి ప్రభ యోబు ప్రభ మేము అనుదినము బలిపీఠము వద్ద ప్రభ నా తండ్రి ప్రాయశ్చిత పరిహారార్థ బాలిగా నా తండ్రి మా ప్రార్థనలను మా విజ్ఞాపనలను మీకు సన్నిధానంలో తీసుకొని వస్తుండగా ప్రార్థనలు ఆలకించేవాడా ప్రతి ప్రార్థనకు జవాబును దయచేవాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభాన తండ్రి మరి దుర్దినములలో ప్రభ మరి మేము నా తండ్రి అట్టడుగు స్థాయిలో నుంచి ప్రభ నా తండ్రి ప్రభ మేము వెళ్తూ ఉన్నాం నాయన ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు మేము వెళ్తుండగా మాకు నా తండ్రి కూడి వైపున ఎడమ వైపున నీకు దూతుల కాపుదలతో నడిపిస్తున్నావు ప్రభాన తండ్రి నిన్నటువంటి జరిగినటువంటి ఎయిర్ క్రాష్ లో చనిపోయినటువంటి ఆ మూడు కుటుంబాలన్న దార్చండి ఆదరించండి నాయన నతటి ప్రభ అందులో ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో మాకు తెలియదు ప్రభన్న మరణం ఏ విధంగా వస్తుందో ప్రభ ఎంతమంది ప్రభ రక్షణ భాగ్యం పొందుకొని వెళ్తున్నారో మనకు తెలియదు ప్రభన్న కనికరించండి ప్రభ ఇంకా ఎంతో ప్రభ ఇలాంటి సంఘటనల్లో ప్రభన్న తండ్రి బాధితులుగా ఉన్నారో ప్రభ కుటుంబాలను ఆదరించండి ప్రభ ప్రతి ఒక్కరు మీరు బలపరచండి నాయన నా తండ్రి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు కానీ ప్రభ ఇలాంటి నష్టం జరగకుండా కాపాడండి నా ప్రభ ఇలాంటి సందర్భంలో నచ్చండి అనేకల కొరకు ప్రభ రక్షణ భాగ్యం దయచేయమని ప్రభ విగ్రహారాధన కొట్టి వేసి ప్రభ నా కుటుంబమును నా దేశంను నా నా ప్రాంతమును ప్రభ నా బంధు జనంగామును ప్రభ ప్రతి ఒక్కరు మీరు బలపరచండి ఆత్మచేత అభిషేకించండి అంత్యకాలంలో ప్రభన తండ్రి భయంకరమైన సంఘటనలు మేము చూస్తుండగా కరువులు భూకంపాలు వరదలు ప్రభన్నతండి ఎన్నో రకమైన రోగాలు నచ్చండి ప్రభ మైక్రోబ్స్ నచ్చండి ప్రభ కరోనా లాంటి ప్రభాన తండ్రి ఎన్నో విపరీతమైన సంఘటనలు జరుగుతుండంగా మనుషుల్లో ప్రభ హృదయంలో కదిలించండి నాయన ప్రభ నతని భారమైన హృదయంతో ప్రభ నీకు సన్నిధిలో కుమరించుటకు ప్రభ వారి హృదయం మీరు ప్రేరేపించండి ప్రభ అనేకులు ప్రభ చనిపోతున్నారు యవనస్తులు చనిపోతున్నారు ప్రభ రోగంలో అర్థం కాని రోగములతో ప్రభ బాధపడుతున్న కుటుంబాలున్నాయి నాయన చెప్పుకోలేని ప్రభ బాధలతో ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలున్నాయి ప్రభ వాటి కన్నిటిని ప్రభ మీరు చూడండి నాయన వారి ప్రార్థనలను మీరు ఆలకించండి ప్రభ నతండి నేను ఎరుగకే చనిపోయిన ప్రతి ఆత్మను బట్టి ప్రభ నతని ఎద్ద మొరపెట్టుకుంటున్నా ప్రభ ఇలాంటి సంఘటనల్లో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడుట కృప చూపించండి నాయన ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వాక్యం వెదజల్లబడుతోంది నా తండ్రి ప్రభ విరివిగా వెద వెదల్లబడుతున్న ఇక వాక్యం ప్రభ ఈ వాక్యంను ప్రభ స్వీకరించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం నా ప్రభ నా రక్షకుడవు నా విమోచకుడు తండ్రి నీవు గొప్పకారుడు చేవాడు ప్రభ నా తండ్రి తీర్పు తీర్చి దినము వరకు కూడా నా తండ్రి మీకు సన్నిధిలో పరిశుద్ధంగా ప్రభు నా తండ్రి వినయముతో ప్రభ మామూలు మేము తగ్గించుకుంటూ నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ముందుకు సాగుటకు కృప చూపించండి కేబీపీఎం ఇనిస్ట్రీస్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి వాక్యం చేత మీరు మాట్లాడుతున్న దేవుడో ప్రభ హెచ్చరిస్తున్న దేవుడో ప్రభ మీకు దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా కళల ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడో నా తండ్రి ప్రభన తండ్రి సమయం సమీపించి ఉన్నదని ప్రభ జరుగుతున్న ప్రతి సంఘటనలు మాకు తెలియజేస్తున్నాయి నాయన మేము ఇంకా స్థిరంగా ముందుకు సాగుటకు విశ్వాసంలో బలంగా ఎదుగుటకు ప్రభ మీరు నడిపించండి మీకు పరిశుద్ధాత్మ తోడు లేకుండా ప్రభ నతను మేము ఏ కార్యం కూడా చేయలేము నాయన ప్రభ మమ్మలు మాలో ఊపిరిని పోసిన దేవుడవు ప్రభ మా మనుగడ ఎరిగిన దేవుడవు ప్రభ వందనాలు చెల్లిస్తున్నాం నీ నిత్య రాజ్యంలకు ప్రభ ప్రత్యేక బిడ్డన సిద్ధపరచమ్మని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కాలంలో ప్రభందండి ఈ సంఘటనల మధ్యన ప్రభ కలత చెందిన ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అలాగే ఎంతో మంది కుటుంబాలలో ప్రభా ఆరోగ్య విషయంలో ప్రభ నా ఇబ్బందులు పడుతున్నారు అయినా వాళ్ళందరినీ సహాయం చేయండి వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి నా సేవకు వెళ్తున్న బిడ్డలందరినీ ప్రభ మీరు మీ రెక్కల చాట్న భద్రపరచుకోనండి బయట భయంకరమైన పరిస్థితులలో నా తండ్రి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలలో ప్రభా నీ యొక్క భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి వాక్యం విరిగ పంచుటకు పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి క్షేమంగా వారిని ఇంటికి తీసుకునేటండి ప్రభ వారు ఎక్కడ వెళ్తున్నా కూడా ప్రభ అడుగు ప్రతి స్థలం వరకు మీరు ఇస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడ ప్రభాని తన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన ప్రతి ఒక్క బిడ విషయంలో నా తండ్రి ప్రార్థిస్తున్నాం అందరినీ ప్రభాని అగ్ని కంచె వేసి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నా ప్రభాని యొక్క రక్షణను బట్టి నీవి ఇచ్చినటువంటి ప్రభా నిశ్చయతను బట్టి ప్రభ విశ్వాసం బట్టి పరిశుద్ధాత్మ అభిషేకం బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినం కూడా ప్రభన్న తండ్రి మా పట్ల మీరు జరిగించిన ప్రతి కార్యం కొరకై నా ప్రభ నీకు ఇచ్చిన మాకు ఇచ్చినటువంటి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ టీంలో ప్రభన తండ్రి మరి వాక్యం చెప్పిన ప్రియాంక సిస్టర్ జ్ఞాపకం చేసుకోనండి ఆ చంటి బిడ్డతో నా తండ్రి ప్రభా వాక్యం సిద్ధపడేట తండ్రి వాక్యం బోధిస్తున్నగా నువ్వు తోడై ఉన్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నావు మా యొక్క కుటుంబం నిర్దీవించండి మీరు ఆశీర్వదించండి భార్య భర్త ఇద్దరు సేవలో వీరివిగా విస్తారంగా వాడబడుటకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం రెండు అంచుల నా తండ్రి ఆత్మని మీరు దయచేసి అభిషేకించండి ఆయన అదేవిధంగా ప్రతి ఒక్కరిని టీమ్ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరెవరు అస్వస్థతలో ఉన్నారో ప్రభ అతని ప్రార్థన విజ్ఞాపనల కొరకు వేచి ఉన్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి నడి నెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో నా తండ్రి మీ యొక్క పోసి నా ప్రభ బ్రతికించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు సమాధానంతో ఉండుటకు నీ కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాల సమయం ముందు మాకు ఇచ్చిన ఇక సమయం కొరకాయి నీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఎస్ఐఎస్ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజ్లాదర్ నా తనీల్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి సరే ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ మనకు సదాకాలం తోడైంది నడిపించను కాక ప్రేస్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ అందరికీ ప్రేస్ ద లాడ్